ఏం కావాలండి నాకు మూడు మినపట్లు కావాలి మూడు మినపట్ల అవును ఈ హోటల్లో మినపట చాలా చిన్నది నాకు ఒకటి రెండు చాలవు సరే ఆయనకు మూడు మినపట్లు మాకు కాఫీ పాపకు పాలు ఈ పాప మీ అమ్మాయ అవును పాప నీ పేరేమిటమ్మా జ్యోతి మంచి పేరు ఇదిగోనండి కాఫీ పాప ఇదిగో నీకు పాలు రతిరామ్ కాఫీ ఎలా ఉన్నది బాగున్నదా బాగాలేదు చేదుగా ఉన్నది ఏమమ్మా పాలు బాగున్నాయా తీయగాలేవండి చప్పగా ఉన్నాయి ఏమయ్యా ఇది కాఫీనా కషాయమా ఏదండి ఇదేనయ్యా ఇంత చేదుగా ఉన్నదే పంచదార లేదా మీ హోటల్లో నాకు బాగానే ఉన్నది నీకు చేదు కాఫీ అలవాటు నీకు పంచదార అక్కర్లేదు నాకు కావాలి సరేనమ్మా ఇదిగోనండి అంత పంచదార అక్కర్లేదు సగం చాలు ఇప్పుడు బాగా ఉన్నది చాలా బాగున్నది ఏం కావాలండి ఏం కావాలండి నాకు మూడు మినపట్లు కావాలి నాకు మూడు మినపట్లు కావాలి మూడు మినపట్లా మూడు మినపట్లా అవును అవును ఈ హోటల్లో మినపట్టు చాలా చిన్నది ఈ హోటల్లో మినపట్టు చాలా చిన్నది నాకు ఒకటి రెండు చాలవు నాకు ఒకటి రెండు చాలవు సరే సరే ఆయనకు మూడు మినపట్లు మాకు కాఫీ పాపకు పాలు ఆయనకు మూడు మినపట్లు మాకు కాఫీ పాపకు పాలు ఈ పాప మీ అమ్మాయ ఈ పాప మీ అమ్మాయను అవును పాప నీ పేరేమిటమ్మా పాప నీ పేరేమిటమ్మా జ్యోతి జ్యోతి మంచి పేరు మంచి పేరు ఇదిగోనండి కాఫీ ఇదిగోనండి కాఫీ పాప ఇదిగో నీకు పాలు పాప ఇవి నీకు పాలు రతిరామ్ రతిరామ్ కాఫీ ఎలా ఉన్నది కాఫీ ఎలా ఉన్నది బాగున్నదా బాగున్నదా బాగాలేదు బాగాలేదు చేదుగా ఉన్నది చేదుగా ఉన్నది. పాలు పాలు బాగున్నాయా? బాగున్నాయా? లేవండి లేవండి చప్పగా ఉన్నాయి ఇది కాఫీనా కషాయమా ఏమయ్యా ఇది కాఫీనా కషాయమాదండి ఏదండి ఇదేనయ్యా ఇదేనయ్యా ఇంత చేదుగా ఉన్నది ఇంత చేదుగా ఉన్నది పంచదార లేదా మీ హోటల్లో పంచదార మీ హోటల్లో నాకు బాగానే ఉన్నది నీకు చేదు కాఫీ అలవాటు నీకు చేదు కాఫీ అలవాటు నీకు పంచదార అక్కర్లేదు నీకు పంచదార అక్కర్లేదు నాకు కావాలి నాకు కావాలి నాకు తీపి అలవాటు లేదు నాకు తీపి అలవాటు లేదు నాకు కూడా కావాలి కావాలి పంచదార సరేనమ్మా సరేనమ్మా ఇదిగోనండి పంచదారండి పంచదార అంత పంచదార అక్కర్లేదు అంత పంచదార అక్కర్లేదు సగం చాలు సగం చాలు నాకు సగం చాలదు నాకు సగం చాలదు ఇప్పుడు బాగా ఉన్నది ఇప్పుడు బాగా ఉన్నది చాలా బాగున్నది చాలా బాగున్నది డ్రిషన్ డ్రిల్ స్టార్ట్ ఈ కాఫీ ఇంత చేదుగా ఉన్నదే ఈ కాఫీ ఇంత చేదుగా ఉన్నదే నాకు చేదు కాఫీ అలవాటు పంచదార అక్కర్లేదు నాకు చేదు కాఫీ అలవాటు పంచదార అక్కర్లేదు రవికి రెండేళ్లు అతనికి బస్సులో టిక్కెట్టు అక్కర్లేదు రవికి రెండేళ్లు అతనికి బస్సులో టిక్కెట్టు అక్కర్లేదు ఈ మందు చే ఉన్నది, ఉన్నది బాగా ఈ టీ బాగాలేదు నాకొద్దు నా, బాగా నా, నా దగ్గర ఆరు పూలు ఉన్నాయి నీకు ఎన్ని కావాలి నా దగ్గర ఆరు పూలు ఉన్నాయి నీకు ఎన్ని కావాలి నాకు అంత కాఫీ అక్కర్లేదు సగం చాలు నాకు అంత కాఫీ అక్కర్లేదు సగం చాలు ఈ కాఫీ నాకు చాలదు ఈ కాఫీ నాకు చాలదు ఈ పాలు నాకు చాలా ఈ పాలు నాకు చాలా రవి కాఫీ బాగున్నదా రవి కాఫీ బాగున్నదా బాగానే ఉందండి సరళ మా ఇల్లు ఎలా ఉన్నది సరళ మా ఇల్లు ఎలా ఉన్నది బాగున్నది బాగున్నది ఇదిగోనండి పంచదార ఇదిగోనండి పంచదార అదిగోనయ్యా నీ పుస్తకం అదిగోనయ్యా నీ పుస్తకం అవిగోనమ్మా నీ బొమ్మలు అవిగోనమ్మా నీ బొమ్మలు ఇదేనమ్మా మన ఇల్లు ఇదేనమ్మా మన ఇల్లు సరేనండి సరేనండి ఉన్నది ఎలా ఉన్నది కాఫీ కాఫీ ఎలా ఉన్నది ఈ కాఫీ ఎలా ఉన్నది చాలు కాఫీ కాఫీ చాలు ఈ ఈ కాఫీ చాలు నాకు ఈ కాఫీ చాలు ఎక్స్పాన్షన్ డ్రిల్ కాఫీ వేడిగా ఉన్నది కాఫీగా ఉన్నది కాగితం ఎర్రగా ఉన్నదే? ఆ కాగితం అంత ఎర్రగా ఉన్నది ఈ టీ చల్లగా ఉన్నదే ఈ ఇంత తెల్లగా ఉన్నది ఆ పూలు తెల్లగా ఉన్నాయే ఆ పూలు అంత తెల్లగా ఉన్నాయే ఈ పూలు బాగున్నాయి ఈ పూలు చాలా బాగున్నాయి అది మంచి పుస్తకం అది చాలా మంచి పుస్తకం ఈ వేడిగా ఉన్నది ఆ పువ్వు చాలా ఎర్రగా ఉన్నదిట్యూషన్ నాకు కాఫీ అలవాటు ది. నాకు టీ అలవాటు బోర్నవిటా నాకు బోర్నవిటా అలవాటు పాలు నాకు పాలు అలవాటు చేదు కాఫీ నాకు చేదు కాఫీ అలవాటు కాడిగా ఉన్నదే చే కాఫీ ఇంత చేదుగా ఉన్నది టీ ఇంత చల్లగా ఉన్నది వేడి టీ ఇంత వేడిగా ఉన్నది పాలు ఇంత వేడిగా ఉన్నాయే చల్ల పాలు ఇంత చల్లగా ఉన్నాయి అంత అంత చల్లగా ఈ కా ఆ ఇల్లు రవికి బాగా లేదు నాకు బాగానే ఉన్నది ఈ పుస్తకం ఎలా ఉన్నది ఆ పుస్తకం రవికి బాగా లేదు నాకు బాగానే ఉన్నది మా ఊరు ఎలా ఉన్నది మీ ఊరు రవికి బాగా లేదు నాకు బాగానే ఉన్నది నా పుస్తకం నా దగ్గర పుస్తకం ఉన్నది మీ పుస్తకం నాకు అక్కర్లేదు నా దగ్గర కలం ఉన్నది మీ కలం నాకు అక్కర్లేదు నీకు మల్లె కావాలా నా దగ్గర మల్లెపూలు ఉన్నాయి అక్కర్లేదు రవికి నా గడియారం కావాలా రవి దగ్గర గడియారం ఉన్నది మీ గడియారం అక్కర్లేదు మీకు బోర్నవిటా కావాలా కాఫీ కావాలా నాకు బోర్నవిటా అక్కర్లేదు మీకు ఐదు రూపాయలు కావాలా పది రూపాయలు కావాలా నాకు పది రూపాయలు అక్కర్లేదు ఐదు రూపాయలు చాలు మీకు మంచినీళ్లు కావాలా పాలు కావాలా మంచి నీళ్లు నాకు పాలు అక్కర్లేదు మంచినీళ్లు చాలు సంచి కావాలా పాత సంచి కావాలా పాత సంచి నాకు కొత్త సంచి అక్కర్లేదు పాత సంచి చాలు కాన్వర్సేషన్ డ్రిల్ ఈ ఇల్లు బాగున్నది పాలు నాకు చల్లగా ఉన్నాయి నాకు చాలా చల్లగా ఉన్నాయి ఈ గది నాకు బాగున్నది ఎలా నాకు చాలా మీకెలాగున్నది ఈ ఊరు నాకు వేడిగా ఉన్నది మీకెలా ఉన్నది నాకు చాలా వేడిగా ఉన్నది